ఫ్యూ సపోజెస్ నాలెడ్జ్ క్రియేషన్ ఫిర్ సపోజెస్ నాలెడ్జ్ అర్థం ఇప్పుడు కారు గుర్తు పెట్టుకోండి సృష్టి గురించి చెప్పినప్పుడు కాబట్టి ఈ కారును తయారు చేసిన వాడు ఉండాలి కారు సంబంధించిన జ్ఞానం అంతా వాడికి ఉండాలి ఆ జ్ఞానంతోనే కారును తయారు చేశాడు కనుక ఎక్కడెక్కడ ఏదేది ఉండాలి తనకు తెలుసు కొండను తయారు చేసిన వాడికి ఘటశకర్త ఘటజ్ఞ కొండను తయారు చేసిన వాడికి కొండకు సంబంధించిన జ్ఞానం ఉంది విశ్వశకర్త విశ్వజ్ఞ విశ్వానికి తయారు చేసిన వాడికి విశ్వానికి సంబంధించిన జ్ఞానం ఉంది కాబట్టి చేతన కర్తృత్వం ఆ కామయత ఎప్పుడైతే కోరుకోవడం జరిగిందో కోరుకునేటువంటి వాడు చేతనమ జన్మ చేతనం కాబట్టి బ్రహ్మ చేతనత్వ బ్రహ్మ అస్తి అదేంటది జ్ఞానం బ్రహ్మ సత్యం జ్ఞానం అనంతంలో జ్ఞానం బ్రహ్మ అస్థి ఎందువల్ల జ్ఞానం ఉంటేనే కదా కోరుకున్నాడు బహుశాం ప్రజాయేయ తానే అనేకం కావాలనుకున్నాడు కానీ అనేకం తయారు చేయాలని అనుకోలేదు కాబట్టి ఈ సృష్టిలో ఎప్పుడైతే ఇవన్నీ మనకు తెలుస్తూ ఉన్నాయో ఇక్కడ ఉన్నవే కార్యంలో ఏందది కారణంలో నుంచే రావాలి గనక కారణం నుంచి ఇప్పుడు మట్టి కారణం అన్నాం కుండ కారణ కార్యమన్నాం కార్యమైనటువంటి కుండలో కారణమే ఉందని తెలుసుకున్నాం అట్లాగే ఇక్కడ ఇచ్ఛాశక్తి మన దగ్గర ఉంది జ్ఞానశక్తి మన దగ్గర ఉంది క్రియాశక్తి మన దగ్గర ఉన్నది ఇచ్చాశక్తి ఉంది అకామయత జ్ఞానశక్తి ఉంది ఆయన దగ్గర ఎందుకని ఈ సృష్టిని అంత తయారు చేశాడు తయారు చేశాడు గనక క్రియాశక్తి కూడా ఆయన దగ్గర ఉంది కాకపోతే ఆయన సర్వజ్ఞ మనం అల్పజ్ఞహ కాబట్టి మనం కూడా తయారు చేసినాం కొన్ని కొన్ని అల్పజ్ఞహ సృజతి స్వల్పజ్ఞ స్వల్పం సృజతి సర్వజ్ఞ సర్వం సృజతి లేబట్టి ఈ విధంగా తయారు చేశాడు కాబట్టి సృష్టి వచ్చింది లేదండి వాడు ఎవరు అసన్యవసభవతి అసత్ బ్రహ్మేతి అసత్ బ్రహ్మ ఇది వేద వాడు ఏం మాట్లాడతాడు తెలుసా లేదండి అసలు లేదంటే కుదరదు సార్ ఎందుకంటే కథం అసతహ సత్ జాయేత ఆ కథం అసతహ లేని దాని నుండి సత్ జాయేత కదం ఎట్లా వస్తుంది లేనిదాని నుండి ఉన్నది ఎట్లా వస్తుంది సృష్టి ఉంది అంటున్నావు నువ్వు విశ్వం అస్థి జగత్ అస్థి జగత్ అస్థి ఈ జగత్ ఉంది అంటున్నావు ఇది ఉంది ఈ ఉన్నది లేని దాని నుండి ఎట్లా వస్తుంది ఏదైనా ఉన్నదాని నుండి రావాల్సిందే గాని లేని దాని నుండి వచ్చేందుకు అవకాశం లేదు కనుక కథం అసతహ సజ్జాయేత ఇది చందోగ్యం ఆ చాందోగ్య ఉపనిషత్ సృష్టి క్రమంలో అక్కడ వేస్తాడు ఆ ప్రశ్న కాబట్టి కారణం లేకుండా వచ్చేందుకు అవకాశం లేదు గనక ఈ జగత్ ఎప్పుడైతే నీకు కనపడుతుందో జగత్ కార్యరూపంలో తెలుస్తుంది గనక కారణం ఉండాలి యథా ఘటాంకురాది ఘట అంకురాది కారణం మృద్బీజాది యథా గటాంకురాది కారణం యథా ఏ విధంగా అయితే ఘటహ కుండ అంకురాది ఏది మొక్కలు వేసే అంకురం వస్తుంది కదా అంకురాది కారణం మృగ్బీజాది కాబట్టి కుండ రావడానికి మట్టి కారణం మొలక రావడానికి తస్మాత్ ఆకాశాది కారణత్వాత్ అస్థి బ్రహ్మ ఇది ఎప్పుడైతే ఈ ఆకాశం మొదలైనవి కనపడుతున్నాయో త కాబట్టి దాని నుండి ఆకాశం వచ్చింది ఆకాశం కూడా ఎప్పుడైతే కార్యరూపంగా కనపడుతుందో నీకు ఎందుకని అనంతం కాదు దేశతా అనంతం కావచ్చేమో గానీ కలతహ అనంతం అయ్యేందుకు అవకాశం లేదు గనక తస్మాత్ ఆకాశాది కారణత్వాత్ అస్థి బ్రహ్మ కాబట్టి దీనికి కారణమైనటువంటి బ్రహ్మం ఉన్నది అటువంటి బ్రహ్మమే అకామయత అయితే స్వామీజీ ఇదంతా పూర్వపక్షం ఈ మంత్రం మీద ఒక డేస్ మాట్లాడచ్చు టైమ్ నాకుంటే ఓపిక మీకుంటే అర్థమవుతుంది అయ్యా అటువంటి ఆత్మకి లేక పరబ్రహ్మకి అనాప్త కామత్వం నాస్తి ఇది చూడండి అనాప్త కామత్వం నాస్తి ఆప్త కాముడు మీకు చెప్పాను కదా నేను అంటే కోరికలన్నీ తీరినవాడు అనాప్త కాముడు అంటే కోరికలు తీరనివాడు కదా కదా ఎప్పుడైతే ఆప్త కాముడికి స్పృహ లేదు ఆప్త కామస్య కాస్పృహ అన్ని కోరికలు తీరిపోయినాయి కనుక మరి బ్రహ్మం ఆప్తకాముడు ఎట్లా అవుతాడు సార్ ఎందుకని ఆ కామయతను నువ్వే అన్నావు కదా కోరుకున్నాడని కోరుకునేవాడు ఎవడు లేనివాడు కదా లేనివాడు కదా కోరుకుంటాడు తమాష చూడండి కనుక ఎప్పుడైతే లేనివాడ్యాడు వెళితి ఉన్నవాడు కదా అది లేదు అంటే దానికి సంబంధించిన వెలితి ఉంది అని అర్థం కాబట్టి నాకు ఆ వస్తువు లేదు ఆ వస్తువు లేదనేటువంటి వెలితి ఉంది ఆ వెలితి నా దగ్గర ఉంది ఆ వస్తువు నేను కోరుకుంటూ అట్లా కోరికలు ఈ ప్రపంచంలో జరుగుతూ ఉండేది మరి ఆయన కూడా ఇట్లాగే అయితే అకామయత ఆయన కూడా కోరుకున్నాడని మీరు చెప్తున్నారు కదా కాబట్టి బ్రహ్మంలో కూడాను ఆప్త కామత దాన్ని చూసినప్పుడు ఆయన కూడా కోరికలు తీరినవాడుగానే ఉన్నట్టుగా కనపడుతూ ఉన్నాడు ఎందుకని సృష్టించాడు గనక అని కుదరదు సార్ నా తన్నా తదు నా అది కాదు ఎందుకని స్వాతంత్ర్యాత్ నువ్వు ఏదైనా పొందితే నీకన్నా అన్యంగా ఉండేదాన్ని పొందుతావు కదా ఆయన అన్యంగా ఉండేదాన్ని సృష్టించలే బహుశాం ప్రజాయేయ నేనే అనేకం కావాలనుకుంటున్నాడే గాని తనకన్నా అన్యంగా ఉండేదాన్ని గనుక కోరుకుంటే ఈ దోషం వస్తుంది చెప్పినట్టుగా లేని దానిని కావాలనుకుంటున్నాడను లేని దానిని కావాలని అనుకోవడం లేదు ఎందుకని తనకన్నా అన్నింగా లేదు కాబట్టి స్వాతంత్రయాత్ తన స్వతంత్రంగానే పరతంత్రంగా కాదు ఇంకో దాని మీద ఆధారపడి కాదు కాబట్టి తన యొక్క ఆనందం తనదే తానే ఉండేది రెండవ వస్తువే లేదు అటువంటి వాటి నుండి నామరూపాలు వెలువడ్డాయే గాని తనలో ఏ విధమైనటువంటి మార్పు లేకుండా స్వరూపానికి నష్టం లేకుండానే ఈ సృష్టి జరిగింది సృష్టి జరిగినంత మాత్రాన స్వరూపానికి నష్టం రాలేదు మట్టి పాత్రలు తయారైనంత మాత్రాన మట్టికి నష్టం రాలేదు మట్టి మట్టిగానే ఉండి పాత్రలు ఎట్లాగైతే కనపడుతుందో నామరూపాలుగా కనపడుతూ ఉన్నాయో గానీ బ్రహ్మంలో ఏ విధమైనటువంటి మార్పులు లేవు కాబట్టి ఏది ఇక్కడ కూడా బ్రహ్మ కూడా భిన్నంగా ఉండేందుకు అవకాశం లేదు సముద్రంలో ఉండేటువంటి జలం గానీ సముద్రంలో ఉండేటువంటి నురుగు గాని సముద్రంలో ఉండేటువంటి అలలు గానీ సముద్రంలో ఉండేటువంటి ఏ ఉంటాయి ఫెనం అదంతా కూడాను సముద్రం కన్నా కూడా భిన్నం కానీ కాదు బుద్భుదాలు గాని బుడగలు ఇవన్నీ కూడా ఏవైతే వస్తున్నాయో అవన్నీ కూడా సముద్రం నుంచే వస్తున్నాయి ఇవన్నీ లేకముందు కూడా సముద్రమే ఉంది ఇవి వచ్చినప్పుడు కూడాను వాటిలో సముద్రమే ఉంది అవి లయించిపోయినా కూడాను సముద్రమే ఉంది యథోబాతో అది యథోబా ఇమాని భూతాన్ని జాయంతి తర్వాత వస్తుంది బురగవల్లి దాంట్లోకి వెళ్తాం అర్థమవుతుందే కాబట్టి ఇవన్నీ కూడా ఎట్లాగైతే దానికన్నా భిన్నంగా ఉండేందుకు అవకాశమే లేదో మట్టి పాత్రలు కూడా మట్టే ఉందో కాబట్టి బహుశాం ప్రజాయేయా నేనే అనేకం కావాలని ఎప్పుడైతే కోరుకోవడం జరిగిందో తనకన్నా అన్యంగా రెండో వస్తువు లేని లేదు ఇప్పుడు ఏంటి సహా తపోత్యత స్వామీజీ సరే ఇప్పుడు అర్థమవుతా ఉంది స్వాతంత్రయాత అన్నారు గనక ఆయన రెండో వస్తువు కోసమే ప్రయత్నం చేయలేదు తన కోసమే కాబట్టి మనలాగా కామి కాదు నా కామ కామి ఓకే కాని ఇంకొకటి కనపడుతుంది తపస్సు చేశాడంటుండే బ్రహ్మ తపస్సు చేయడం ఏంటి ముండకోపనిషత్తు పోవాలి మళ్ళీ ఇంత ముందు చాంద్రోగ్యం కెళ్ళాం అసత్తు నుండి సత్ ఎట్లా వస్తుందని ఇప్పుడు ముండకోపనిషత్తు పోవాల యస్య జ్ఞానమయం తపహ తపస్సు అంటే జ్ఞానమయం ఎవరి యొక్క జ్ఞానమే తపస్సు అని చెప్పబడిందో యస్య జ్ఞానమయం తపహ జ్ఞానమే తపస్సు ముండోపనిషత్తు అంటే సృష్టి చేయాలి అని అనుకున్నాడు కదా బహుశాం ప్రజాయ్యా నేనే అనేకం కావాలని దానికి సంబంధించిన జ్ఞానం ఆయనకుందా లేదా సంకల్పించాడు లేదా ఆ సంకల్పమే తపస్సు అంతేగాని కూర్చొని ఎలా కూర్చొని హిరణ కాసిపులాగా చుట్టూ పొట్టలు పెరిగి ఏమి అట్లా చేయలే అర్థమవుతుందే కాబట్టి జ్ఞానమే తపస్సు ఎస్య జ్ఞానమయం తపహ కేవలం జ్ఞానమే కనుక అతప్యత సహ తపస్తం సర్వం అసృజత అలా తపస్సు చేసిన తర్వాత అంటే జ్ఞానంతో సంకల్పించిన తర్వాత ఈ సమస్తాన్ని ఒక్క స్టోక్లో సృష్టించేశాడు అంతే అంతేగాని ఐదో రోజు ఆరో రోజు ఏడో రోజు ఎనిమిదో రోజు ఉన్నాయి కాబట్టి ఈ తయారు చేసే దాంట్లో తయారు చేసి ఆ వస్తువు నుంచి ఈ వస్తువు నుంచి కుదరదు అందుకని ఇంతకుముందు మీకు చెప్పింది ఇదిగో ఇది ఇక్కడి నుంచి ఆర్గ్యుమెంట్ అది కాబట్టి ఆయన అక్కడ కూర్చొని చేశాడు ఈ గార్డెన్ లో కూర్చొని చేశాడు ఆ గార్డెన్ లో కూర్చొని చేశాడు ఆ లోకంలో కూర్చొని చేశాడు ఆ లోకంలో కూర్చొని కనుక భగవంతుడు చేస్తే ఆయన ఉపాదాన కారణం ఏంటని క్వశ్చన్ వస్తుంది కాబట్టి ఇంతవరకు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ స్థినవు తత ఆకాశ సంబూత మనకేం ప్రాబ్లం లేదు ఎందుకంటే ఉపాదాన కారణం కానీ భగవంతుడు నిమిత్త కారణం కూడా భగవంతుడు నిమిత్తండు అనుకోండి కుండ తయారయ్యిందంటే కుమ్మరి తయారు చేసినా కుమ్మరి నిమిత్త కారణం మట్టి ఉపాధాన కారణం కుండని తీసుకపోతే మనం ఉపాధాన కారణం తీసే పోతాం నిమిత్త కారణాన్ని తీసేపోం ఇప్పుడు బజారు పోయి కొన్నాం అనుకోండి కూడా కుమ్మరి కూడా వచ్చాడు వాడికేట తిండి పెడతాం మళ్ళీ కుండ మనం వండుకోవడానికి కానీ వాడి పెట్టడానికి కాదు అందుకని కుండ తీసుకొని పోతాం కానీ కుమ్మరి వస్తానంటే కూడా నో వస్తాను సార్ మీ ఇంట్లో కూర్చొని పోద్దుపోవా కొండీ చాలు కాబట్టి ఎక్కడైనా వస్తువులు తీసుకున్నప్పుడు ఉపాదానం వస్తుందే గాని నిమిత్త కారణం రావడం లేదు ఎక్కడ కూడా అర్థమవుతుందే సృష్టి విషయం ఒక్క చోటే ఎందుకని ఆయనే నిమిత్త కారణం ఆయనే ఉపాదాన కారణం అక్కడ కుండను సృష్టించినటువంటి కుమ్మరు ఎవడైతే ఉండడం నిమిత్త కారణం వాడు తయారు చేయడానికి వేరుగా ఉపాదానం ఉంది మట్టి ఇక్కడ సృష్టి తయారు చేయడానికి భగవంతునికి ఉపాదానం గనక వేరేది గనక ఉండిందంటే తనక అన్యంగా రెండవ వస్తువు ఉంటే ఆయన అనంతత్వానికి అనన్యత్వానికి భగ్గనం వాటిల్లుతుంది కాబట్టి అనన్యత్వం అనంతత్వం ఏదైతే ఉందో దానికి భగ్నం వాటిల్లడానికి అవకాశం లేదు గనక సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ గనక ఆయనకన్నా రెండవ వస్తువు వేరుగా ఉండేందుకు అవకాశం లేదు కాబట్టి తనను ఆశ్రయించుకొని ఉండేటువంటి మాయనే ఉపాదాన కారణంగా తీసుకొని జ్ఞానపూరితంగా తాను నిమిత్త కారణమయ్యి ఆ భిన్న నిమిత్త ఉపాదన కారణం తానే సృష్టిని తయారు చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ తాను తయారు చేసి అనుప్రవేశాంట్లో ప్రవేశించాడని చెప్తున్నారు ఏంటి ఇది ఎట్లా ఉంటుంది అంటే గృహం కృత్వ ప్రావిశ్యత్ ఇది గృహప్రవేశం ఇల్లు కట్టుకుంటాడు ఇల్లు తయారైపోయింది ప్రవేశించాడు ఎవరు ఇంటికన్నా వేరైనాడు అంతే కదా ఎందుకంటే లోపలి పోవాలంటే ఇల్లు కట్టుకున్న వాడికి ఇంటికి సంబంధించిన జ్ఞానం ఉండొచ్చు అది వేరే విషయం కానీ వాడు ఇంటికన్నా వేరుగా ఉండాడు అందువల్లనే ప్రవేశిస్తూ ఉన్నాడు కాబట్టి సృష్టిని తయారు చేసేసిన తర్వాత తాను సృష్టిలో ప్రవేశించాడు అని అంటే తాను వేరుగా ఉండదు కదా ప్రవేశించాడు ఇల్లు కట్టుకున్నట్టుగా వేరుగా సృష్టి వేరుగా ఉంది ఇప్పుడు ఏం చెప్తారు ఇప్పుడు మీరు ఎందుకని అనుప్రవిశత్ అర్థం అవుతుంది ఇప్పుడు అట్ల జరిగిందా స్వామిజీ లేక ఆయన మారిపోయినాడా ఎట్లా మారిపోయినాడంటే మళ్ళీ అక్కడ లేడని అర్థం మారిపోయినాడంటే అక్కడ లేడని అర్థం ఇప్పుడు పంచదార చిలుకలు పంచదార చిలుకగా తయారైంది అంతేగాని పంచదార చిలుకను తయారు చేసి పంచదార పంచదార చిలుకలు అంటే అదే బ్రహ్మ సృష్టి అంటే సృష్టిని తయారు చేసి ఆయన సృష్టిలో ప్రవేశించాడు అని చెప్పడం ఎంతవరకు సమ ఈ ప్రవేశ శబ్దార్థం ఏంటి ప్రవేశ శబ్దార్థం ఏంటి ప్రవేశము అనేటువంటి శబ్దానికి అర్థం ఏంటి ఒకడు ప్రవేశించాడనుకో అప్పుడు ఏమవుతాడు తెలుసా మీరు సవయవం అవుతాడు అవయవాలు కలిగిన వాడుతాడు కానీ నిరవయవం కదా ప్రవేశించడం అనేది క్రియ ఆయన నిష్క్రియం కదా ఇంక అబ్జెక్షన్సే వస్తాయి వరుసగా ధన్ దన్ దన్ దన్ దన్ అని కాబట్టి ప్రవేశించడం ఏంటిది కాబట్టి పరిణామం చెందాడా నేను పరిణామవాదం కుదరదు మరి ప్రవేశార్థం ఏంటి ప్రవేశించలేదు బాబా అరే మంత్రంలో ఉండాలి కదా సార్ మీరు సమాధానం చెప్పలేక ప్రవేశించలేడు అను ప్రవేశ అంటే ఇప్పుడు చెప్తాను విను చెప్పనా నేను నా కళను సృష్టించుకొని ప్రవేశించాను ఇప్పుడు నా కళమే సృష్టించుకున్నాను ఓకే నా కల్లో ప్రవేశించాను కాదా మనకు కళలు వస్తాయి ఎవరు సృష్టించేది కళ్ళనే ఎవరి కళ్ళను వాళ్లే కదా కదా కల్లో ఉండేది ఎవరు వేరే వాళ్ళ వేరేవాళ్ళు అయితే మనం చెప్పినట్టుగా మళ్ళీ నేను అప్పులు ఇస్తా కళ్ళు కాబట్టి మన కళే కాబట్టి కళను వాడు కలంతా కూడా తానే ఎట్లాగైతే ఉన్నాడో రెండో వస్తువు లేకుండా అది అనుప్రావిశ్యత్ అప్పాను అట్లాగా స్వామిజీ నేను వచ్చాన వాళ్ళు వచ్చారా వీళ్ళు వచ్చారా ఎవరు రాలా నేనే పోయినాను ఎందుకంటే నా కళ్ళ ఉండేది నేనే రెండోది లేదు దట్ ఇస్ ద పాయింట్ యదా నిద్రయ కాబట్టి ఎప్పుడైతే కలగనడం జరిగిందో కళ సృష్టించింది నేనే సృష్టికర్త కళలో ఏమయ్యానో తెలుసా బహుశ్యాం ప్రజాయేయా కళలో ఎన్ని బస్సు బస్సులో ఎక్కి జనము కండక్టరు వా టికెట్ అడగడం నేను ఇవ్వకుండా పోవడం మళ్ళీ వాడికి ఇవ్వడం అడిగితే ఇచ్చిన తర్వాత వాడు అర్ధ రూపాయి లేదని నేను మొఖం నల్లగ ఇదంతా కలిసి బహుశ్యాం చాలా చాలా చాలా అనేకం అయిపోయాను కానీ ఆ కళలో వాళ్ళు లేరు నేనే అనేకం సరేనా కాబట్టి ముందు ఇప్పుడు కళని ముందు తయారు చేసేసుకొని ఇల్లు కట్టినట్టుగా అప్పుడు ఎంటర్ అవడం ఉందే అట్లా అనుప్రావిశ్యత అంటే కాబట్టి నా కల ఏదైతే ఉందో అనేక రూపాలతో గోచరిస్తూ దాని అర్థమేంటి తెలుసా నా కళ నాకన్నా భిన్నమైనది కాదు సద్బ్రహ్మ కార్యం సకలం సదైవ కాబట్టి సద్రూపం సదేవ భవతి ఆ సద్రూప కార్యం అనేటువంటి పరమాత్మ నుండి వచ్చినదంతా కూడాను సదే గాని సత్తగాని ఇంకోటి అయ్యేందుకు అవకాశమే లేదు ఇది ఆరోపితం జగత్ ఆరోపితం కాని అధిష్టానానికి భిన్నంగా లేదు నా అధిష్ఠానా భిన్నత్వం ఆరోపితస్యా కాబట్టి ఆరోపించబడినటువంటిది ఏదో అది అధిష్ఠానానికి వేరుగా లేదు కలగ తర్వాత నా స్వప్నము నాకన్నా కూడాను వేరుగా లేని లేదు జన్మాద్యశయత ఇది బ్రహ్మ సూత్రాలు జన్మాద్యశయత అతను ఇది ఆవిర్భవించింది ఇప్పుడు ఉన్నదంతా కూడాను తానే రెండవ వస్తువే లేదు కాబట్టి ఈ విశ్వం ఏదైతే ఉందో బ్రహ్మైవేదం విశ్వమితి బ్రహ్మయ్యవ ఇదం విశ్వం ఇది ఈ ప్రపంచం అంతా కూడాను పరమాత్మే గాని పరమాత్మ భిన్నంగా లేదు ప్లీజ్ కాబట్టి తదనుప్రవిశ్య ఇప్పుడు ఆ విధంగా ప్రవేశించాడు ప్రవేశించిన తర్వాత ఏం జరిగింది నెక్స్ట్ ప్లీజ్ తత్సా తదేవానువిశత్ తనువిశ్య సత్య చాభవత్ నిరుక్త నిలయనం చానిలయనం విజ్ఞాన సత్యం సత్యమవత్ తచక్ష్యేష శ్లోకొవతి తరక ఉత్తరశ్లోకే వక్షి తదనుప్రవిశ్య ఈ సృష్టిలో తాను ప్రవేశించిన తర్వాత సభవత్ సత్ త్యత్తు కాబట్టి ఆయన సత్వ్యాడు మూర్తం ప్లీజ్ త్యత్తు అమూర్తం త్తు అంటే అమూర్తం మూర్త మూర్తములు రెండు ఆయన మూర్తము అమూర్తము సత్య త్యచ్చ అభవత్ సత్ సత్తు త్యత్తు త్యత్తు అంటే అమూర్తం సత్తు అంటే మూర్తం అభవత్ అది అభవత్ అభవత్ అంటే అయ్యాడు అర్థం కాబట్టి ముహూర్తము అమూర్తము ఏంటి మూర్తం అమృతం ఏం లేదు పంచభూతాలు ముహూర్తం అమూర్తం పంచభూతాలు పృథివి అగ్ని జలము ముహూర్తం వాయువు ఆకాశము అమూర్తం అంతే పృథివీ అగ్ని జలం రూపం ఉంది కదా వీటికి మూర్తి ఉందా లేదా వీటికి అందువల్ల ముహూర్తం వాయువు ఆకాశం అది గుర్తుపెట్టుకోండి పంచభూతాలు తర్వాత నిరుక్తం చ అనిరుక్తం నిరుక్తం దేశ కాలాదులు ఆయనే అయ్యాడు తద్విలక్షణంగా కూడా తానే ఉన్నాడు తద్విపరీతం కూడా తానే ఉన్నాడు అంటే దేశ వచ్చేటువంటి వస్తువులు అవి ఉండడం అవి లేకపోవడం అన్ని కూడా తానే నిలయనం ఆశ్రయం దానికి విపరీతం అనిలయం అనిలయనం అది తానే అయ్యాడు తర్వాత విజ్ఞానం అంటే చేతనత్వం జ్ఞానం కలిగి ఉండడం ఇప్పుడు మనుషులు వీళ్ళందరూ కూడాను జ్ఞానం కలిగి ఉండాలి పశుపక్షాదుల్లో కూడాను కొంత వాటికి సహజాతాలు అవన్నీ కనిపిస్తూ ఉన్నాయి అదే పాషాణాదుల్లోకి వచ్చామనుకోండి రాళ్ళు ఇవన్నీ కూడా చెట్లల్లో కూడా కొంత కదిలికొంది కానీ రాళ్ల దగ్గరకు వస్తే ఏమీ లేదు కాబట్టి విజ్ఞానం చ అవిజ్ఞానం చ అవిజ్ఞానం విజ్ఞానం చ విజ్ఞానం చ విజ్ఞానం జ్ఞానం కలిగినటువంటి చేతనాలు అభిజ్ఞానం అవిజ్ఞానం అంటే పాషాణాదులు కాబట్టి సత్యం ఇక్కడ సత్యం అంటే బ్రహ్మం కాదు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ కాదు సత్యం అంటే మనం ఏదైతే వ్యవహారికంగా మాట్లాడుతున్నామో ఇటువంటి సత్యము అనృతం ఎండమావుల్లాగా అసత్యాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఇవన్నీ కూడా తానే అయ్యాడు ఎవరండి అయింది సత్యం అభవత్ ఆ బ్రహ్మమే అయ్యాడు ఇంతకు ముందు సత్యం చూ అన్నప్పుడు వ్యవహారిక సత్యము అసత్యము అని అర్థం ఇక్కడ సత్యం అభవత్ సభవత్ సత్యం బ్రమ అభవత్ అయ్యాడు కాబట్టి ఇక్కడ ఏవైతే రూపాలున్నాయో పంచభూతాలన్నీ తానే చేతనత్వం తానే జడాలు తానే పక్షులు తానే మృగాలు తానే చెట్లు తాని మేఘాలు తానే సముద్రాలు తాని నదులు తాని దోమలు తానే అన్ని సమస్తం అన్ని తానే అయ్యాడు ఏది దమ్కించమస్తం ఏదైతే కనపడుతుందో అది తానే అయ్యాడు అంత బ్రహ్మం అయిపోయింది ఈ కనిపించే ప్రపంచం అంతా కూడాను బ్రహ్మ వేదం విశ్వం విశ్వమేవా బ్రహ్మ ఏవా విశ్వం బ్రహ్మ కాబట్టి తత్ సత్యం ఇది సత్యం ఇది బ్రహ్మం ఇది ఆచక్షతే అని మన మహర్షులంతా కూడాను ఈ విధంగా చెప్పడం జరిగింది ఎందుకంటే శృతి గనక వేదం గనక వింటురావడమే కదా శ్రవణం కృత్వా సన్యాసం శ్రవణం సన్యాసించి శ్రవణం చేయడమే కాబట్టి ప్రధానమైనటువంటిది కృత్వా అది వినడం మనం సరేనా కాబట్టి ఈ విధంగా ఆచక్షతే చెప్పింది తదప్యేష శ్లోకోభవతి కాబట్టి ఈ కూడాను పరమాత్మ అయ్యాడు సో అకామయత బహుశాం ప్రజాయేయ ఇది కాబట్టి సమస్తం నేనే కావాలనుకున్నాడు దానికి సంబంధించినటువంటి సంకల్పం చేశాడు ఆ సంకల్పమే తపస్సు అదే జ్ఞానము ఆ తరువాత తానే ఈ రూపాలన్నీ కూడాను తానే అయిపోయాడు కాబట్టి ఇక్కడ బ్రహ్మం తప్ప రెండవది లేదు అసత్ బ్రహ్మేతి చేతు వేద ఒకవేళ ఇదంతా బ్రహ్మం నువ్వు లేవు అసన్నేవతి సహా నువ్వు లేనివాడవే అవుతున్నావు ఎందుకని ఇక్కడ ఉన్నదంతా కూడా బ్రహ్మమే బ్రహ్మ వేదం విశ్వమితి ఇదంతా కూడా బ్రహ్మ స్వరూపమే గనక ఈ బ్రహ్మం గనక లేదు అని గనక నువ్వు అన్నావంటే నువ్వు కూడా లేనివాడవే అవుతావు కాబట్టి ఈ బ్రహ్మ విషయాన్ని తదప్యేష శ్లోకోభవతి ఉత్తర శ్లోకేన స్వస్తి ప్రజాభ్య పరిపాల మార్గేణ మహీ మహిష గోబ్రాహ్మణే్య శుభమస్ నిత్యం సమస్తో కాళీ వర్షతు పర్జన్య పృథివీ సాని దేశోయోవర బ్రామణ సు నిర్భయా ఓ పూర్ణమద పూర్ణమిద పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాసిష్య జో <laughs>